అసలాంకం వరమతుల్లా వర్కూ అల్లందు రబ్బుల్ ఆలమీన్ వసలాత్ వసలం వాలా సయ్యద్న్ ముర్సలీన్ నబీనా మొహమ్మద్ వాలా అలిహి వసాహి అజ్మాయిన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి అంశం ప్రళయ దినాన సిఫారసు చేసే హక్కు ఎవరెవరికి లభిస్తుంది ఎవరి సిఫారిసు చెల్లుతుంది మహాశివులారా ఈ శీర్షిక కూడా చాలా ముఖ్యమైనది దీనిని తెలుసుకోవడం ద్వారా మనకు లాభం ఏమిటంటే ఎవరెవరి సిఫారిసు ప్రళయ దినాన చెల్లుతుంది అని అల్లాహురాన్ ద్వారా కానీ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం సహీ హదీసుల ద్వారా కానీ మనకు తెలియజేశారో వాటి పట్ల మన బాధ్యత ఏమిటో అవి కూడా తెలియచేశారు ఉదాహరణకు ప్రళయ దినాన ఖుర్ఆన్ సిఫారసు చేస్తుంది కుర్హాన్ అల్లాహ్ యొక్క దివ్య గ్రంథం మనకు తెలుసు అయితే కుర్హన్ ఎవరి పట్ల సిఫారసు చేస్తుంది ఎవరైతే దానిని ఎల్లవేళల్లో చదువుతూ ఉంటారో దాని పారాయణం చేస్తూ ఉంటారో దాని పారాయణంతో పాటు అర్థభావాలను కూడా అర్థం చేసుకుంటూ వాటిలో యోచిస్తూ ఆచరణలో ఉంచడమే సరిపుచ్చుకోకుండా ఈ ఖురాన్ యొక్క దావత్ ఖురాన్ వైపునకు ఇతరులను కూడా ఆహ్వానిస్తారో మరియు ఏదైనా రోగానికి అవస్థకు గురి అయినప్పుడు ద్వారా స్వస్థత పొందుటకు ఏ ఆయతలు ఏ సందర్భంలో చదవాలో వాటిని పాటిస్తారో ఈ విధంగా ఖురాన్ చదువుతూ దాని ప్రకారం ఆచరించే వారి పట్ల అది సిఫారసు చేస్తుంది ఇక ఈ విషయం తెలుస్తుందో వారు ఖురాన్ చదవడం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపవచ్చు అలాగే మిగతా విషయాలు కూడా అందుగురించి ఈ శీర్షకను కూడా వినడం దీనిని గ్రహించడం చాలా అవసరం మహాశివులారా మొట్టమొదటి విషయం ఎవరికైతే ప్రళయ దినాన సిఫారసు చేయడానికి అర్హత కలుగుతుందో వారు మన గౌరవనీయులైన ప్రియులైన మనందరి ప్రియ ప్రవక్త చిట్ట ప్రవక్త దయామయా దైవ ప్రవక్త కారుణ్యమూర్తి సల్లల్లాహు అలిహి వసల్లం ఈ విషయం మనం ఇంతకుముందు భాగంలో కూడా విని ఉన్నాము ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్ల్లాహు అలీ వసల్లంకి షఫా అతమా ఆ మహామైదానంలో మకామి మహమూద్ అన్నటువంటి గొప్ప స్థానంలో ప్రశంసనీయబడిన స్థానంలో వారికి ఈ సిఫార్సు యొక్క హక్కు లభిస్తుంది అక్కడ ఆయనకు పోటీ సమానులు ఎవరూ ఉండరు ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ కు ఒక్క సందర్భంలోనే కాదు వివిధ సందర్భాల్లో సిఫారసు చేసే హక్కు లభిస్తుంది అని కూడా మనం తెలుసుకున్నాము ఉదాహరణకు నరకంలో పడిపోయిన వారిని వారి తౌహీద్ నమాజ్ ఇలాంటి మంచి కార్యాల వల్ల వారిని బయటికి తీయడం స్వర్గంలో చేరే ముందు స్వర్గం తెరవబడటానికి సిఫారసు చేయడం స్వర్గంలో చేరిన వారికి ఎలాంటి శిక్షా మరి ఎలాంటి లెక్క తీర్పు లేకుండా స్వర్గంలో పోవడానికి సిఫారసు ఎక్కువ హక్కు అలాగే స్వర్గంలో చేరిన వారు వారికి ఉన్నత స్థానాలు లభించాలని ప్రవక్త సలల్లా ఉలెస్సలం సిఫారసు చేయడం ఈ విధంగా ఎన్నో రకాల సిఫారసు ప్రవక్త సలల్లా ఉలెసలం చేస్తారు అని వాటికి సంబంధించిన ఆధారాలు కూడా మనం విని ఉన్నాము అందుగురించి ప్రవక్త ముహమ్మద్ సల్లహు అయి వసలం వారి విషయంలో ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకునే అవసరం లేదు అని భావిస్తున్నాను మన ప్రవక్త ముహమ్మ సల్హా తర్వాత రెండవ స్థానంలో ఇతర ప్రవక్తలందరూ కూడా ఇతర ప్రవక్తలందరూ వారికి కూడా అల్లాహు తాలా కొన్ని సందర్భాలలో సిఫారసు చేసే హక్కు ఇస్తాడు వారు సిఫారసు చేసినందుకు అల్లాహు తాలా ఎంతోమందిని క్షమించడం ఎంతోమందిని నరకము నుండి వెలికి తీయడం ఇది జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించిన ఆధారాల్లో ఇంతకుముందు కూడా ఒక రెండు ఆధారాలు మనం విని ఉన్నాము కానీ ఇప్పుడు మరో కొత్త హదీస్ మీరు ఇంతకుముందు వినని ఒక హదీస్ ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను సహైబ్ నెహ్బాన్ హదీస్ నంబర్ డెబ్బై మూడు ఒక వ్యక్తి హజరత్ అబూ సాయిద్ ఖుదీర్ అది అల్లాహు తాలా అన్హుతో ప్రశ్నించాడు ఓ అబూ సాయిద్ నీవు ఖురాన్లోని ఒక వాక్యం ఒక ఆయత్ రుబమా యవద్దుల్ల కఫరు లౌకాను ముస్లిమీన్ ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లహాహు అలీ వసల్లంతో విన్న హదీఫ్ ఏదైనా ఉంటే నాకు తెలియజేయు అప్పుడు అబూ సయిద్ ఖుద్రి రయ్యల్లాహు తాలను ఇలా తెలిపారుజుల్లాహు నాయ ని అల్లాహుతాల విశ్వాసులలో కొందరిని నరకం నుండి బయటికి తీస్తాడు వారు వారి పాపాలకు అనుగుణంగా కొంత శిక్ష వారికి ఇచ్చిన తర్వాత ఈ నరకం నుండి తీయడం ఎలా జరుగుతుందంటే ఈ విశ్వాసులు వారి వేరే కొన్ని పాపాల కారణంగా నరకంలో వేయబడతారు అదే నరకములో వారితో పాటు బహుదైవారాధకులు ముష్రికులు అవిశ్వాసులు కూడా ఉంటారు అయితే కొందరు అవిశ్వాసులు కొందరు ముష్లికులు ఇహ కొన్ని సందర్భాలలో ఎలా విశ్వాసులను ఎత్తి పొడుస్తూ ఉంటారో అలాగే నరకంలో కూడా వారు ముస్లింలను హేళన చేద్దామన్న ఉద్దేశంతో వారిని ఎత్తిపొడుస్తూ అలైసకు ఫిద్దునియా అన్నకుం అవులియా ఫమాలకుం మానా ఫిన్నార్ ప్రపంచంలో మీరు మేము అల్లా యొక్క ఔలియా మేము అల్లా యొక్క సన్నిహితులము అల్లాహకు ప్రియమైన దాసులము అని మీరు అంటూ ఉండేవారు కదా మరి ఎందుకు ఈరోజు మాతో మీరు నరకంలో ఉన్నారు అవిశ్వాసులు అన్న ఈ మాట అల్లాహరబ్బుల్ ఆలమీన్కు కూడా తెలుస్తుంది అల్లాహకు వారు అన్న ఈ మాట తెలుసు అయితే అల్లాహుతాల ప్రవక్తలకు దైవదూతలకు ఆ నరకవాసుల పట్ల సిఫారసు చేయడానికి అనుమతిస్తాడు అప్పుడు దైవదూతలు మరియు ప్రవక్తలు వారి గురించి సిఫారసు చేస్తే అల్లా వారి సిఫారసును స్వీకరించి వారిని నరకంలో నుండి తీసి స్వర్గంలో వేస్తాడు ఎప్పుడైతే వారు నరకంలో నుండి వెళ్ళి స్వర్గంలో ప్రవేశిస్తారో అప్పుడు ఆ ముషికులు అంటారు యా లైతనా కున్న ఫతుధురికునా అషా ఫనుహ్ రజుమిన్ అన్నారు అయ్యో మేము కూడా ఆ ముస్లిముల మాదిరిగా ఉంటే మేము కూడా కనీసం ఆ ముస్లిముల మాదిరిగా ఉంటే ఎంత బాగుండును మాకు కూడా ఎవరిదైనా సిఫారిసు లభించును కదా తద్వారా మేము కూడా నరకంలో నుండి తీయబడుతు కదా ఆ సందర్భంలో అవిశ్వాసులు ఇలా కోరుతున్న విషయాన్ని అల్లాహుతాల ఖురాన్లో కూడా తెలియచేశాడు అదే విషయం రూబమాయవద్దుల్లదీన కఫరు లౌకాను ముస్లిమీన్ ఒకనొక సందర్భంలో అవిశ్వాసులు కాంక్షిస్తారు వారు ఇలాంటి కోరికను వ్యక్తపరుస్తారు అయ్యో మేము కూడా ముస్లిములమయ్యేది ఎంత బాగుండును కదా అని అయితే ఈ విధంగా సోదరులారా సిఫారసు చేసే వారిలో ప్రవక్తలు కూడా సిఫారసు చేస్తారు అలాగే మూడో రకమైన వారు దైవదూతలు దైవదూతలు సిఫారసు చేస్తారు అన్న విషయం ఈ హీసులో కూడా వచ్చింది అంతేకాకుండా సూర్య నజం మరియు సూర్య అంబియాలలో కూడా వారి సిఫారసు యొక్క ప్రస్తావన ఉంది అల్లా ఎవరి పట్ల ఇష్టపడతారో వారి గురించే దైవ సిఫారసు చేస్తారు మరికొందరు సిఫారసు చేసేవారు ఎవరు సిఫారసు చేసేవారిలో దైవదూతల ప్రస్తావన వింటూ ఉన్నాము సూర్య నజ్బులు అల్లహరబ్బుల్ ఆలమీన్ ఇలా తెలియబరిచాడు ఆకాశాలలో కూడా ఎందరో దైవదూతలున్నారు వారి సిఫారసు ఎవరికి ఏ లాభం చేకూర్చదు అల్లా యొక్క అనుమతి అయిన తర్వాతనే ఏదైనా లాభం చేకూర్చవచ్చు కానీ అది కూడా అల్లా ఎవరి పట్ల ఇష్టపడి వారికి సిఫారసు గురించి అనుమతి ఇవ్వాలని కోరుతాడో వారి యొక్క సిఫారసు మాత్రమే చెల్లుతుంది ప్రవక్తలు మరియు దైవదూతలు సిఫారసు చేస్తారు అన్న విషయానికి ఎన్నో ఆధారాలు మనం వింటూ ఉన్నాము అయితే నాలుగో రకం వారు ఎవరైతే సిఫారసు చేస్తారో వారు షహీద్ ఎవరైతే అల్లాహ్ మార్గంలో అల్లాహకు ఇష్టమైన రీతిలో ప్రవక్త విధానాన్ని పాటిస్తూ అల్లాహొక్క ధర్మ వ్యాప్తిలో అమరవీరుడయ్యాడు అలాంటి షహీద్ అయితే దైవదూతలు ప్రవక్తలు మరియు షహీద్ ఈ ముగ్గురి సిఫారసు విషయం ముస్నద్ లో వచ్చి ఉంది ఆ హదీత్ కూడా మనం వినడం చాలా బాగుంటుంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు దైవదూతలకు ప్రవక్తలకు మరియు షహీద్ అమర వీరులైన వారికి అయ్యష్ ఫావు సిఫారసు చేయాలి అని వారికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఫయష్ ఫావున్ ఆ అనుమతిని పొంది వారు సిఫారసు చేస్తారు వయుహ్రిజూన్ వయష్ ఒకసారి సిఫారసు చేసిన తర్వాత కొందరిని వెలికి తీయడం జరుగుతుంది మళ్ళీ సిఫారసు చేస్తారు మళ్ళీ వెలికి తీయడం జరుగుతుంది నరకం నుండి మళ్ళీ సిఫారసు చేస్తారు ఈ మూడవసారి ప్రస్తావనలో ఉంది ఎవరి హృదయంలో అనువంత విశ్వాసం ఉన్న వారిని కూడా నరకములో నుండి బయటికి తీయడం జరుగుతుంది ఎప్పుడూ ప్రవక్తలు దైవదూతలు మరియు అమరవీరులైన వారు సిఫారసు చేసిన తర్వాత ఈ విధంగా మహాశివులారా వీరందరూ సిఫారసు చేస్తారో ఏదైతే మనం తెలుసుకుంటున్నామో ఇందులో మనకు ఇహలోకంలో గొప్ప గుణపాఠం ఏమిటంటే మనం అల్లాహతో పాటు మరెవ్వరినీ సాటి కల్పించకూడదు ఐదు పూటలు నమాజులు చేస్తూ ఉండాలి ఉపవాసాలు పాటించాలి విధిదానము చెల్లించాలి హజ్ శక్తి ఉన్నప్పుడు హజ్ చేయాలి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిని సరియైన విధంగా అనుసరిస్తూ ఉండాలి షహీద్ అన్న విషయం ఏదైతే విన్నామో దాని ద్వారా మనకు గుణపాఠం ఏంటంటే ఎప్పుడైనా అలాంటి అవసరం పడినప్పుడు కేవలం తొందరపాటుతో ఏదో అన్యాయంగా దౌర్జన్యంగా ఏదో పోరాడడం కాదు అల్లా ధర్మం యొక్క వ్యాప్తి కొరకు వాస్తవ రూపంలో ప్రవక్త విధానంలో ఉండి అల్లాహర్మ వ్యాప్తి కొరకు కృషి చేస్తూ ఉండడం చేస్తూ ఉండడం చివరికి ఇదే మార్గంలో అమరవీరులైపోవడం షహీదైపోవడం ఇలాంటి షహీదుకు మరెన్నో ఘనతలున్నాయి ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి యొక్క ఎన్నో హదీసులున్నాయి అబూ దావుద్లోని సహీ హదీసులో ఉంది ప్రవక్త సల్లల్లాహు అల్లి వలం వారు తెలిపారు యుషఫ్అీదు ఫీసబ్నమిన్ అహ్లీ బైతిహీ తన ఇంటి వారిలో డెబ్బై మంది గురించి అతను సిఫారసు చేయవచ్చు డెబ్బై మంది గురించి అతను చేసిన సిఫారసును స్వీకరించబడును అలాగే మహాశులారా ముసు అహ్మద్ మరియు సునన్ తిరిమిదీలో హదీస్ ఉంది మిక్దాం ఇబ్రహ్మాది కరబ్ రజల్లాహు తాలను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్మిలా తెలియజేశారు సిత్తు హిసాల్ అల్లాహ్ మార్గంలో అమర వీరులైన వారికి ఆరు రకాల లాభాలున్నాయి ఒకటి అతను అమరవీరులైన తొలి క్షణంలోనే అతన్ని క్షమించడం అతని పాపాల ప్రక్షాలనం జరుగుతుంది రెండవది తాను స్వర్గంలో తన స్థానాన్ని చూసుకుంటాడు మూడవది సమాధి శిక్ష నుండి అతన్ని రక్షించడం జరుగుతుంది నాలుగవది ఆ ప్రళయ దినానా సమాధుల నుండి లేపబడినప్పుడు మహా మహావ్యాకులత ఏదైతే ఏర్పడుతుందో దాని నుండి కూడా రక్షింపబడతాడు ఐదవది అతని తలపై ఒక కిరీటం పెట్టడం జరుగుతుంది దానిలో ఏ ముత్యాలైతే ఉంటాయో అందులో ఒక రకమైనది యాకూత్ దాని గురించి ప్రవక్త సల్ల అసలం వారు తెలిపారు ఈ మొత్తం ప్రపంచం ప్రపంచంలో ఉన్న సర్వానికంటే ఎక్కువ ఉత్తమమైనది మేలైనది ఆ ఒక్క యాకూత్ ఐదవ విషయం డెబ్బై రెండు స్వర్గ కన్యలతో అతని వివాహం జరుగుతుంది ఆరోది అతను తన ఇంటి వారిలో డెబ్బై మందికి సిఫారసు చేయగలుగుతాడు అతని సిఫారసు అంగీకరింపబడుతుంది స్వీకరించబడుతుంది ఇంకా మహాశవులారా ఆ ప్రళయ దినాన ఎవరి సిఫారసు అయితే మనకు పనికి లాభాన్ని చేకూరుతుందో అందులో ఒకటి మన సంతానం చిన్నతనంలో ప్రాజ్ఞ వయస్సుకు చేరకముందు వారు చనిపోతే మనం పై కాకుండా తౌహీద్పై ఉండేది ఉంటే దైవ ఏకత్వాన్ని నమ్ముతూ కేవలం ఆయన ఆరాధన మాత్రమే చేస్తూ ఉంటే మిగతా పాపాల కారణంగా స్వర్గంలో వెళ్ళడం ఏదైనా ఆలస్యం జరిగినా మన ఆ సంతానం ఆ చంటి పాపలు మనల్ని తమ వెంట స్వర్గంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు దీనికి సంబంధించిన హదీసులు ఎన్నో ఉన్నాయి కానీ ఒక రెండు మూడు హదీసులను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసి మనం దీని ద్వారా నేర్చుకోవలసిన గుణపాఠం ఏమిటంటే ఒకవేళ చిన్న వయస్సులో మన సంతానం ఎవరైనా చనిపోతే వారి పట్ల మనం వ్యాకులతకు రందికి బాదకు గురి అల్లా మన పట్ల రాసి ఉంచిన విధిరాత దానికి వితరేకంగా మనం ఏమి మాట్లాడకూడదు అల్లాకు ఇష్టం కాని రీతిలో మన నోట ఏ మాట వెళ్ళకూడదు ఇంకా వారు ఏ వయసుకు చేరుకున్నా కానీ వారి యొక్క శిక్షణ ఇస్లాం ప్రకారంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి అల్లాకు ఇష్టమైన రీతిలో వారికి మనం శిక్షణ ఇస్తూ ఉండే ప్రయత్నం చేయాలి ఈ విధంగా మనం దినాన మన పిల్లల సిఫారసును కూడా పొందగలుగుతాము సహీ బుఖారి హదీఫ్ నంబర్ పన్నెండు నలభై ఎనిమిదిలో అనసరదిల్లాహు తాలను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లమిలా తెలియజేశారు మామిన్ అన్ నాసిమిన్ ముస్లిమిన్ యుతూ సలాసున్ లమ్ ముస్లింలలో ఎవరి సంతానంలోనైనా ముగ్గురు ప్రాజ్ఞవేసుకు చేరకముందు వారు చనిపోయారు అంటే ఇల్లా అద్ఖలాహుల్లాహుల్ జన్నహ విఫద్ రహ్మతి అల్లా తన యొక్క కారుణ్యం తన యొక్క దయతో వారిని స్వర్గంలో చేర్పిస్తాడు సహి ముస్లిం షరీఫ్ ఇరవై ఆరు ముప్పై ఐదు హదీఫ్ ప్రవక్త సలల్లాహు అలీ అసలు ఇలా తెలియజేశారు చిన్న పిల్లలు స్వర్గంలో కూడా చిన్న పిల్లల్లాగే ఉంటారు వారు తమ దన్రని లేదా ఇద్దరిలో ఒకరిని పట్టుకొని స్వర్గంలో వెళ్తూ ఉంటారు ఈ హదీఫ్ను వివరిస్తున్న సందర్భంలో హజరత్ అబూ హురేన్ నది అల్లాహు తలాను అక్కడ ఒక వ్యక్తి ఎవరైతే పక్కన కూర్చుండి ఉన్నాడో అతని దుస్తుల్ని ఇలా పట్టుకొని నేను నీ దుస్తుల్ని ఎలా పట్టుకున్నానో అలాగే ఆ పిల్లలు తమ తల్లిదండ్రుల దుస్తుల్ని పట్టుకొని స్వర్గం వైపునకు తీసుకెళ్తూ ఉంటారు అల్లాహుతాలా ఆ పిల్లల ఈ ప్రేమను తల్లిదండ్రులను కూడా స్వర్గంలో తీసుకు అన్నటువంటి కాంక్ష వారికి ఎలా ఉందో ఈ విషయాన్ని చూసి అల్లాహుతాల వారి ఆ పిల్లల్ని వారి తల్లి తల్లిదండ్రులతో సహా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు ఇక్కడ హజరత్ ఆయ్ శరది అల్లాహు తరణా తెలియజేసిన ఒక సంఘటన మనకు చాలా గుణపాఠం నేర్పుతుంది ఒక స్త్రీ తన వెంట ఇద్దరు బిడ్డల్ని తీసుకొని వచ్చింది ఆయుష్ అల్లాహు తరణా వద్ద ఏమైనా తినడానికి ఉంటే ఇవ్వండి అని అడిగింది ఆయుష్ అల్లాహను వద్ద ఆ సమయంలో కేవలం మూడే మూడు ఖజూరు ముక్కలు ఉన్నాయి ఆమెకిచ్చేసింది ఆ తల్లి రెండు ఖజూరు ముక్కలు ఇద్దరు బిడ్డలకి ఇచ్చేసింది మరో ముక్క తినాలి అనుకొని చేతులో పట్టుకొని నోరు వరకు సరికి ఇద్దరు బిడ్డలు తమకు ఇవ్వబడిన ముక్కలు తినేసి మళ్ళీ తల్లి వైపునకు చేయి చాపారు ఆ తల్లి ఆ ఒక్క ఖజూరు ముక్కను రెండుగా చీల్చి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ముక్క ఇచ్చేసింది ఆ షరది ఈ సంఘటన చూడలేకపోయారు ప్రవక్త సలల్లాహు అలై వల్లం వచ్చిన తర్వాత ఈ సంఘటనను వివరించారు ప్రవక్త సల్లల్లాహు అలైవలం ఈ సంఘటనను విన్న తర్వాత ఏం చెప్పారు తెలుసా చూడడానికి చిన్న పదాలు కాని ఎంత గొప్ప భావం ఉంది ఇన్నల్లాహ కదహి అల్లాహుతాల ఆ ఇద్దరి బిడ్డల కారణంగా ఆ తల్లి గురించి స్వర్గాన్ని విధిగా మరో లేఖనంలో ఉంది అల్లాహుతాలా ఆ ఇద్దరి బిడ్డల కారణంగా ఆ తల్లిని నరకము నుండి విముక్తి కలిగించాడు ఈ విధంగా మహాశయులారా ఖురాన్ కూడా సిఫారసు చేస్తుంది అలాగే ఉపవాసం కూడా సిఫారసు చేస్తుంది అయితే ఈ లోకంలో ఖురాన్ అధికంగా చదివే ప్రయత్నం చేయాలి మనం ఉపవాసాలు రమదాన్లోనే కాకుండా నఫిల్ ఉపవాసాలు కూడా ఉండే ప్రయత్నం చేయాలి कुरा मर उपवास सिफारसाइ अल्लाता वारी सिफारसा अलागे मन स्रद्ध वह वारी की उत्तम शिक्ष अल्लाक इष्ट रीति वारे प्रयत्न चयाली वारी, वारी मंजा पोषा अल्लाहत मन अर इलां सिफारस पे इलांट सिफारसे अट्ठे हक मन को प्रसाद अंत गोपु्याल सत्कार जीव ग्यम प्रसाद బాఖ అబ్బున్ అలా వ